ఈ మీటింగ్ లో మీ అందరికివందని పూడుకున్నానుపతి దర్శించి మాట్లాడండి రాజా కవాశపతి స్క్రోత్తి ఇచ్చండి ముఖ్యంగా దేవా ఈ సమయం మాకు ఏమి ఇచ్చిన ఈ యొక్క రుణం మేము తీర్చుకోం శోబా మా జీవితాన్ని సమర్పించుకోవాలా నీసేవంటూ ఇసుకోవా మేము పరిగెత్తుకుంటూ వెళ్ళాలి ఇసుకోవా మీరే మాకు సాయం ఇచ్చండి కాశ్రాలు తీర్చండి విడుదల తెచ్చండి ప్రభాగ దోమతో మాట్లాడిసుకో సత్త వేయించాలా దాన్ని పట్టుకుని నడవలసిపోవా ఏమైతే మంది నశించిపోతారో వాళ్ళకి నీ ఆత్మకలి మేమేం చేయలేం ఇసుకోవా నజ్ఞలని మేమేం చేయలేం ఇసుకోవా మీరు మీకు సాయం ఇక్కడ పార్దర్మేం పొందండి ఇసుకోవా ప్రాణం ఏం దేవ ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభువా వాళ్ళకి మేము స్వార్థత ప్రకటించాలా దేవా మీరే మాకు సాయం ఇచ్చండి ఇన్న వాక్యాలు తీసుకోవాలి ఎంతోమంది పాటిస్తు పాటిస్తలేరువా మీకు తెలుసు ప్రభు ప్రతి ఒక్కరు పాటించలాగా అలాగే బుద్ధి మీరు తెలియదే చేయండి ఇచ్చండి దేవా అందరూ పాటించాల నేను పాటించుకొని నడవాలి ప్రభావా ముఖ్యంగా జీవితంలో ఫస్ట్ అవలంబించుకోవాలి ప్రభు నేను జీవితంలో ప్రాక్టీస్ చేసుకోవాలా తర్వాత ఇతరులకు చెప్పాలి ప్రభావా మీరే సాయం ఇచ్చండి పది కొందరు నచ్చేస్తాం నిన్ను పోలి నడుచుకుని లాగా మీరే సాయం తెచ్చండి ఇక్కడ అది ఎంత మీరు వాయించండి ఎవరైతే రాలేకపోతుర వలచు లాగునా మీరే సాయం తెచ్చండి ప్రతి గొప్ప లాగునా ఇక్కడ పాల్గొనాలా పర్షాలు ఇష్టవా మీరే కార్యం వేయించండి విడతల రక్షణ ఇష్టవానికి ఉందనా చేస్తాం దండి విడుదల మీద ఈ రక్షణ లేక ఇంతమంది నర్శించుకుతుంది స్వపతి రక్షణ తీసేయండి ఏమైతే నశించుకోత్రో వాళ్ళందరూ మీరు స్వార్థ ప్రకటించి చేయాలేవా మీరే సైడ్ వచ్చేసి విడుదల వచ్చేసి కావలసిన ప్రతి వర్షాలు తీర్చి విడుదల చేసి అది వాయించి నేను సిద్ధపరుచుకోమని వేసిన ప్రాంతం అమ్మే థ్యాంక్ యూ బ్రదర్ రాదు బ్రదర్ పాట పాడతాను బ్రదర్వాస్టర్ పాట పాడదాం చది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకుకై వేచి ఉంటినీ నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నయే ప్రాణి నిలువలేదు నీ తోడు నీ ప్రేమ లేక ప్రాణి నిలువలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచిన వీరి అడిగిన జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకు పదిల పరచితి నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకి పదిల పరచితి రిపోయినా నా వెలుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో ఎన్ని తలచిన ఏవి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఆ పదలో నన్ను వెన్నంటి ఉన్నా నాకా పరినీ వై నన్నాదు కొంటివి ఆ పదలో నన్ను వెన్నంటి ఉన్నా నాకా పరినీ వై నన్నాదు నన్ను విడచిన లోకమంతయో నన్ను విడచిన్నా నీ నుండి వేరు చేయవు ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నాస్తితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకే కల్వరిలో యాగమైతివా నాస్తితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకే కల్వరిలో యాగమైతి మీదు యాగమే నా మోక్ష మార్గము మీదు యాగమే నా మోక్ష మార్గము నీ అందే నిత్య జీవము ప్రభువా నీ అందే నిత్య జీవము ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకుకై వేచియుంటినీ నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ బ్రదర్ శాంతమే సిస్టర్ వాక్యం షేర్ చేశాను ప్రైజ్ రాడ్ సిస్టర్ సిస్టర్ అందరికీ ప్రైస్తాడు ప్రార్థన చేసుకొని దేవుని వాక్యము ధ్యానించుకున్నాము మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి అయిన దేవ దేవాలి దేవ రాజ రాజ పరిశుద్ధుడ అయ్యా కోట్ల కోట్ల తలందరూ నాయన నిన్న పరిశుద్ధుడు నిత్యము స్థుతి గానం చేయబడుచున్న దేవ మహాకృప మహాదయ కలిగిన మా తండ్రి గొప్ప వందనాలు చెల్లించుకుంటున్న దేవ మహాదేవానికి వందనాలు చెల్లించుకుంటున్న నా తండ్రి పరిశుద్ధుడానికే స్థుతి స్తోత్రాల నాయనా మీరు మాకు ప్రభా రక్షణ కొరకై నీకు వాట్లాది వందనాలనైనా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా దేవా నీకే వందనాల నైనా వాక్యం మేము ధ్యానించుకుంటున్నాం ప్రభా యసు ప్రభా అనుదినము తండ్రి ప్రతి మీరు మాట్లాడుతూ వస్తూనే ఉన్నారు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభాధం బట్టి నీ కోట్లాది వందనాలు ప్రభా పరిశుద్ధ ఆత్మ దేవ నీకే స్థుతులు స్తోత్రాలు ప్రతి బిడ్డలో కూడా ప్రభ మీరుండి మాట్లాడుతున్న విధానం కోరికే మీ కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్న నాయన పరిశుద్ధుడ ఇయాల వాక్యంలో ప్రభా మీరే మాట్లాడండి తండ్రి పరిశుద్ధుడా నీ ఆత్మ నడిపింపు దయచేయండి మరలోకపు తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాల మా తలంపు మా ఆలోచనలన్నీ కొట్టివేయండి తండ్రి ముచితము ప్రభా నెరవేర్చండి నాయన వాక్యం ద్వారా ప్రభా మీరు మాట్లాడండి పరిశుద్ధుడానికి వందనాలు మీ యొక్క ఆత్మ నడిపింపదండి ప్రతి ఒక్క ఆటంకాలను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నా తండ్రి ప్రతి ఒక్కరును కూడా ప్రభా బలపరచమని వాక్యం ద్వారా మీరు మాట్లాడమని మీ హస్తానికి మమ్మల్ని అప్పజెప్పుకుంటూ వేసయ పరిశుద్ధుని ఆ మమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి దానియలకు రాసిన గ్రంథ దానియల్ గ్రంథము రెండో అధ్యాయము మొదటి వర్షం నుంచి చదువుకున్నాము ఇక్కడ దానియలు గురించి ఉంది అయితే దానియలు దేవుని అందు ఎంతో భయభక్తులు దేవు దాన్యాలు ఒక యూదుడు ఆయన దేవుని అందు ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తి అనుదినము దేవునికి ప్రార్థన చేసేవాడు దేవునితో కూడా నడిచేవాడు అన్నమాట అయితే ఇక్కడ ఏముందంటే యువద రాజు ఈ నెబ్కెత్తిన రాజు ఇస్రాయిల్ ఎరుషుల మీదకి ముట్టడి వేసి అక్కడి నుంచి కొంతమందిని చెరపట్టుకొని అక్కడికి తీసుకొని ఆ రాజ్యంకి ఆయన రాజ్యం నెబ్కెత్తిన రాజ్యానికి తీసుకొని వస్తాడు అయితే వాళ్ళలో శద్రకు మెషాకు అభిన్నకు అనే ఉంటారు వాళ్ళను కూడా తీసుకొని చెరపట్టి వాళ్ళను కూడా తీసుకొని వస్తాడు అయితే ఈ ఒక కళ ఆయన పనుకొని ఆలోచిస్తా ఉంటాడు ఇగో నేను పెద్ద రాజునైనా ఆ ఎవరో వెళ్తారు ఈ లోకాన్ని తర్వాతే ఎవరు వస్తారని ఆయనకు తలంపు వచ్చి అట్లనే ఆలోచిస్తూ నిద్రపోయిండు ఆయన నిద్రలో దేవుడు ఒక కళ తర్వాత ఈ లోకానికి ఏం జరగబోతుంది అని దేవుడు నేపకత్ రాజుకు ఒక కళ చూపిస్తాడు అయితే ఆయన కళాభావంను మర్చిపోతాడు కళాభావంను ఆయన మర్చిపోయి ఆయన మర్చిపోయినాక ఆయన అక్కడ లోక అక్కడ ఉన్న మొత్తం మంత్రకాళ్ళను జ్యోతిషులను అంద అందరినీ పిలువననిపిస్తాడు చిలంగితనం చేసే వాళ్ళని అందరినీ పిలుస్తాడు మంత్రకాళ్ళను చెకును కాళ్ళును జ్యోతిష్యాలు శిల్క జోష్యం చెప్పేవాళ్ళని అందరినీ నేను ఒక కలగాన దాని భావము మీరు చెప్పాల అనని అందరికీ చెప్తాడు కానీ మీరుగానే ఈ కాల భావం చెప్పకపోతే మీరు చంపబడతారు మిమ్మల్ని మొత్తాన్ని చంపేస్తాను అని అంటాడు రాజా వాళ్ళు వచ్చా అంటారు రాజా నువ్వు మేము దాని భావము చెప్తాం మీరు కళ చెప్పండి రాజా మేము దాని భావం చెప్పమంటే చెప్తాం అంటే రాజా నేను కళ మర్చిపోయినా కానీ మీకు అన్ని వచ్చా కదా నువ్వు కళ చెప్పాలా మీరు కళ చెప్పాలా దాని భావం చెప్పాల లేకపోతే మిమ్మల్ని బతకని అని అంటాడు రాజు అయితే ఈయన ఏం చేస్తాడంటే నిపుకొచ్చిన రాజుకి అందరికి పిలువ నింపించి దేశంలో నెమ్మది లేకుండా చేస్తాడు అంత కళలో ఆయన కన్న కళ అంత భయంకరంగా ఉంటుందన్నమాట అందుకే ఆయనకి నిద్ర నైట్ అంతా ఆయన నిద్రపోడు ఎప్పుడెప్పుడు తెల్లవాతుందో అందరిని పిలిపించి మీరు కలని దాని భావం చెప్పాలా లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను అంట అయితే మీరు రోజు రోజు టైం వేస్ట్ చేస్తున్నారు ఎవరు చెప్తలేరు మిమ్మల్ని అందరినీ అన్నప్పుడు లాస్ట్కు షద్రకు మెషకు అభన్నహుల దగ్గరకు కూడా వస్తుంది అయితే దానియాలు ఏం చేస్తాడంటే అందరిని చంపేస్తాను అంటున్నాడు కాబట్టి మనల్ని కూడా చంపేస్తాడు కాబట్టి మనం దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను మీరు కూడా నేను దేవుణ్ణి అడుగుతాను మీరు కూడా దేవుని సన్నిధికి మీరు కూడా ప్రార్థనలో ఉండండి దేవుణ్ణి అడగండి అని అని చెప్పి క్షద్రాక్మేశ అబ్బన్ను ప్రార్థనలో ఉండమని ఈయన వెళ్ళి దాని దేవుణ్ణి రాత్రుల్లో ప్రార్థన చేస్తా ఉంటాడు మరి రాజు సంపుతాను అంటుండడు దాని కళ ఆయన కన్న ఆయన కన్న కళన నాకు తెలియదు మరి దాని భావం ఏందో కల భావం చెప్పండి ప్రభాని దేవుని దగ్గర బ్రతిమాలి ప్రార్థన చేస్తున్నప్పుడు దానియలు అయితే దేవుడు ఆయనకి ఆ కళ కల భావంలో దేవుడు దానియలకు బయలుపరుస్తాడు బయలుపరిచినప్పుడు అప్పుడు దానియలు దానియలు వచ్చి రాజు సమూహంకు వస్తాడు అప్పుడు రెండో దానియలు రెండో రెండో అధ్యాయము ఇరవై ఆరో రాజు నేను చూసిన కలయు దాని భావమును తెలియజెపుటకు నీకు సత్యమా అని బెల్తేజును అని దానియలను అడగగా దానియలు రాజు సమూహంలో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారిడీ విద్య గలవారైనను శకునకాండలైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకం అన్నాడు అంత్యదినముల ఎందు కలగబోవు దానిని ఆయన రాజగు నేవిగేషనేజర్ కు తాము పడక మీద పరుండి తమరు మనసులో కలిగిన స్వప్న దర్శనములను ఏవనగా రాజా ప్రస్తుస్త కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని పడక మీద పరుండి మనోచింత గలవాడై ఉండగా మర్మమును బయలుపరుచుక బయలుపరచువాడు కలగబోదాని తమకు తెలియజేశాను ఇక్కడ అంటుండో రాజా నేను చూసిన కల నేను చూసిన కళయు దాని భావంలో తెలియజెప్తకు నీకు నీ వల్ల అవుతుందానని దానియలను రాజు అడుగుతున్నాడు అందుకంటున్నాడు మీరు కన్న కళ ఎవరు ఈ లోకంలో ఎవరు నరమాంతులు ఎవరు చెప్పలేరు గారుడి విద్య గల శకునకాండలైనను జ్యోతిష్యులైన ఎవరు కూడా చెప్పగలరు అయితే మర్మములు బయలుపరచుగల దేవుడు పరలోకమంది ఉన్నాడు అంత్య దినంలో ఎందు జరుగుబోయేదాన్ని మీరు మీకు తెలియజేస్తున్నాడు అని ఆ నెబ్కేజ్ రాజు రాజుకి చెప్తాడు అంత్య దినాల్లో ఏం జరుగుతుందని మీకు దేవుడు బయలుపరిచి మీ తర్వాత ఎవరు ఎవరు రాజ్యం వెళ్తారని ఇవన్నీ ఆలోచిస్తూ మీరు పనుకున్నారు దేవుడు మీకు ఇక దాన్ని చూపిస్తున్నాడు అని దేవుడు కల కళ మీకు చూపించాడని దానియలు చెప్తాడు అయితే ఇక్కడ అంటాడు దానియలు ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానము ఉండుట ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకుని నిమిత్తమును అది బయలుపరచబడను నేను అందరికంటే గొప్ప జ్ఞానవంతుడను కాను రాజా నాకు విశేష జ్ఞానం ఏమి లేదు కానీ మీరు తెలుసుకోవాలని దేవుడు ఈ కాలభావం మాకు తెలియపరిచాడని అప్పుడు చెప్తున్నాడు ఇక్కడ రాజా తాము చూసి చుండగా ఒక ప్రతిమ కనబడాను అది ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును కలదై తమరి ఎదుట నిలిచాను ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారందై దాని బుజములను వెండివియు దాని ఉదరమును తొడలను ఇత్తడివియు దాని మోకాలు ఇనుపవియు దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదై ఉండేను మరియు చేతి పని చేతి చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ప్రతిమ యొక్క పాదముల మీద పడి ఆ పాదములను తుత్తునికులుగా విరగొట్టి విరగ్గొట్టినట్లు తమరు తమరికి కనబడేను ఇక్కడంటున్నాడు ఒక ప్రతిమ కనపడుతుంది మహాప్రకాశం అయిన ఒక ప్రతిమ బ్రహ్మాండం ఒక ప్రతిమ కనబడేను కదా ఆ ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపం కలదై ఉంది అది దాని శిరస్సు ఎట్లా ఉందంటే బంగారంతో ఉంది దాని భుజములు వెండితో ఉంది దాని ఉదరమును తొడలను ఇత్తడివిగా ఉంది తన మోకాలు ఇనుపవిగా ఉన్నాయి దాని పాదములో అంతా చెప్తున్నాడు నీ రాజ్యము బంగారం లాంటిది రాజా నువ్వు నీ తర్వాత వచ్చేది వెండిలాగా ఉంటది ఇట్లా క్రమం క్రమంగా రాజులు వెళ్తా ఉంటారు చివరికి మట్టివి ఇనుమును కలిసినట్టు ఒక విషయంలో నీరసంగాను ఒక విషయంలో బలంగా ఉంటదని అంత్య దినాల్లో కలగబోయేదాన్ని రాజుకి మీకు చూపిస్తున్నాడు అయితే ఆ ప్రతిమను చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి వచ్చి మొత్తము తుత్తునీలుగా విరగొట్టిందంట అలూ ఆ రాయి ఎవరంటే యశు ప్రభు ఆ చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఆ పాదములు మొత్తం పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్లు తమకు కనపడాను ఇట్లా స్టార్టింగ్ లో బంగారంతోనూ దాని తర్వాత వచ్చే రాజులందరూ వెండితోను దేవుడు హోల్చిండు చివరికి అంత్య దినాల్లో ఎట్లా ఉంటుందని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు పాదములు అంటే ఇంకా లాస్ట్ కాబట్టి ఇనుమును మట్టియో ఆ ప్రతిమ యొక్క పాదముల ఇనుము మట్టియో కలిసి ఉందంట పాదములో ఒక భాగము ఇనుపది ఒక భాగము మట్టిదై ఉండేను ఒక భాగము ఇనుము ఒక భాగం మట్టిదోడు కాబట్టి ఇలా చేతి సహాయం లేకుండా ఆ ప్రతిభ మీద పడి మొత్తము పాదముల మీద పడి తుత్నిగులుగా చేసింది ఇదే కదా మీకు వచ్చిన కళని చెప్పినప్పుడు రాజు ఆశ్చర్యపోతుడు ఇక్కడ అంటుడు ఇరవై ఆరు వచనంలో తాము కనిన కళ ఇదే దాని భావమును రాజు సమూహమున మేము తెలియజెప్పదము రాజు రాజా పరలోకం దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు తమరు రాజులకు రాజయ్యున్నారు అందు ఆయన మనుషులు నివసించు ప్రతి మనుషులేమి భూజంతువులేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు వారందరి మీద తమరి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు తామే బంగారు శిరసు తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అటు తర్వాత లోకమంతా ఏలుబడి మూడ రాజ్యం ఒకటి లేచును అయితే ఇక్కడ లాస్ట్ కు చెప్తున్నాడు చేతి సహాయం లేకుండా నలభై మూడు అధ్యాయంలో ఇనువును మట్టి దియ్యం మిలితమై ఉండుట తమరికి కనబ కనబడెను అటువలే మనిషిలో మనిషి జాతులు మిలితమై ఉందురు మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసుక ఉందరు ఆ రాజులు కాలములతో పరలోకములున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును అది ఎన్నికీ నాశనం కలగదు ఆ రాజ్యము పొందిన వారికే కానీ మరి ఎవరికి చెందదు అది ఇక్కడ దేవుడు ఒక రాజ్యమును దేవుడు పరలోకములు దేవుడు ఒక రాజ్యము చేస్తున్నాడు పాదములు పాదములు వేళ్ళు కొంత మట్టుకు మట్టివిగా కొంతమంది ఇనుపవిగా ఉంది అవి ఒకటికొకటి ఎట్లా పోసుక ఉందో అట్లా అంత్య దినాల్లో ఒకరికొకరు సమాధానముగా శాంతిగా ఉండరు ఎక్కడ చూసినా అలజడులే జరుగుతాయి ఎక్కడ చూసినా ఘోరాలు నేరాలు పాపమే ఎక్కువ జరుగుతుంటది కాబట్టి అని దేవుడు దానియలకు అప్పుడే పర్లోక రాజ్యం గురించి దానియల్కి దేవుడు దర్శనంలో చూపిస్తున్నాడు నిబ్కెత్త రాజుకి దేవుడు దర్శనము చూపిస్తుడు అయితే పర్లోక రాజ్యంను దేవుడు చూపిస్తున్నాడు ఆ రాజగు కాలంలో పరలోకమునున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును అది మరి ఎన్నటికీ నాశనం కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారి తప్పక మరి ఎవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును కానీ ఇది యుగ అది యుగ యుగములకు చేతి సహాయం లేక పర్వతం తీయబడిన రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచి తెరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు కల భావము నమ్మదగినదని దానియలు రాజుతో అనేను ఇక్కడ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు పర్వక రాజ్యము అప్పుడు దాని కాలంలోనే దేవుడు మాట్లాడిండు ఈ కాలంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు పరలోక రాజ్యమును ఆ రాజ్యం ఎన్నటికి కూడా ఈ లోకంలో ఎంతమంది భూరాజులు వచ్చిండ్రు ఎంతమంది నెమికేజ్ కాలం నుంచి ఇప్పటిదాకా ఎందరు రాజ్యాలు వెళ్ళిండ్రు కానీ ఈ రాజ్యాలు అన్నిటికన్నా కూడా గొప్ప రాజ్యము పర్లోక రాజ్యము దానికోసము మనము ప్రయాసపడాలంట ఆ రాజ్యం ఎప్పుడు కూడా నాశనము కాదంట ఎప్పుడు కూడా లయము కాదంట అది ఎన్నటికీ నాశనం కలగదు ఆ రాజ్యము పొందిన వారికే కాక మరి ఎవరికని చెందదు దానికి దాంట్లోకి వెళ్ళాలంటే అది పొందిన వారికే చెందుతుంట ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయో మరి ఎవరు దేవుణ్ణి వెతుకుతారో అబ్రహాం ఇస్సాకి యాకోబుల దేవుడు ఆ దేవుణ్ణి ఎవరు వెతుకుతారో ఆ దేవుని మీద ఎవరు ఆశ పెట్టుకుంటారో వాళ్ళకే చెందుతదంట ఆయన్ని వాక్యానుసారంగా ఎవరు జీవిస్తారో ఆయన రాజ్యమును ఆయన నీతిని ఎవరు వెతుకుతారో దేవుడు వాళ్ళకే ఆ రాజ్యము ఇస్తాడంట పొందిన వారికి తప్ప ఆ రాజ్యం మరి ఇంకెవరు ఎవరికి చెందదు అంటున్నాడు మరి ఈలో ఆ రాజ్యము మరి ఎవరికి చెందదు అంటుడు ఆ రాజ్యము ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉందో వాళ్ళ పేరే దేవుడు వాళ్ళే ఆ రాజ్యంలో పొందుతారంట ఆ రాజ్యం దేవుడు మనకు ఇస్తుండడు మత్తే వార్త పదకొండ అధ్యాయము పన్నెండో వచనంలో అంటాడు బాప్తిసం నుంచి యోహాను దినము మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది బలాత్కారులు దానిని ఆక్రమించుకొని యోహాను కాలం వరకు ప్రజలందరూ ప్రవచించు వచ్చిరి ధర్మశాస్త్రమును సహా ప్రవచించు చూడాను ఈ సంగతులను అంగీకరించటకు మీకు మనసుంటే రాబోవు ఏలి అయితుడు ఇక్కడ రాజ్యం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు పర్లోక రాజ్యము సమీపించి ఉంది కాబట్టి దేవుడు అంటడు మీరు మారు మనసు పొందమంటాడు ప్రతి ఒక్కతో కూడా మీరు మారు మనసు పొంది దేవుని వైపు తిరగమంటాడు ఇక్కడ పర్లోక రాజ్యము బలవంతంగా పట్టబడుతుందంట బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు ఈ లోకంలో ఏం లేకపోయినా ఆధార్ కార్డు లేకపోయినా రేషన్ కార్డు లేకపోయినా ఎలాగోలాగో మనము బ్రతుకుతున్నాం కానీ పర్లోక రక్షణనే రక్షణ లేకపోతే మనం పర్లోక రాజ్యము పోలేమంట అలలియ అప్పుడు మా ఊర్లో అప్పుడు ఇళ్ళ తాగాలు ఇస్తుండ్రంటే ఇల్లు ఇల్లున్నాళ్ళు కూడా వచ్చి ఆక్రమించుకుంటారు జాగాలు మా కొడుక్కి మా కోడలికి మా కూతురికి అని మా బంధువులకి మాకు అందరికి రావాలని ఇళ్ళ జాగాలు దాన్ని ఆక్రమించుకుంటున్నారు ఇక్కడ మత్స్ వార్త పదమూడో అధ్యాయంలో అంటాడు పదమూడు అధ్యాయము పద్ నలభై ఐదో వర్చనంలో మరియు నలభై నాలుగో వచ్చినంలో రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది ఒక మనుషుడు దాన్ని కనుక్కొని దాచిపెట్టి అది దొరికి దొరికిన సంతోషంతో వెళ్ళి తనకి కలిగినదంతా ఈ అమ్మి ఆ పొలమును కొనేను పరలోక రాజ్యము ఎలా ఉందంటే ఇప్పుడు మనము ఒక పొలంలో బంగారు బిందెలు ఉన్నాయంటే అది ఆ పొలము ఏం చేయాలో మనము ఎట్లయినా తీసుకోవాలని మన కలిగిందంత అమ్మి ఆ పొలాన్ని కొంటాము అంతకన్నా విలువైంది బంగారం ఎండి కూడా ఈ లోక ధన ధాన్యంలో కంటే కూడా చాలా విలువైంది పరలోక రాజ్యం అంట నిత్యము యుగ యుగాలు ఉండే ఆ రాజ్యం కొరకు మనము ప్రయాస పడాలంటాడు విసుప్రభు ఈ లోకం మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి అంటాడు ఇవన్నీ మీకు దొరుకును అంటాడు మనము దేవుని రాజ్యమును నీతిని మనం వెతుకినప్పుడు మనకి ఈ లోకంలో సకలము దేవుడు మనకు దయచేయగల దేవుడుగా ఉన్నాడు ఇక్కడ అంటున్నాడు ఒక ఆయన కంట పొలములో దాసపడిన ధనం ఉందని ఆ మనుషుడు దానిని కనుగొని దాచిపెట్టి తనకు దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొనేను ఆ పర్వకు రాజ్యము ఆ గొప్ప బంగారు బంగారు వీధులతో పన్నెండు ముత్యాలతో దేవుడు కట్టాడు పర్లోక రాజ్యము ఎంతో సంతోషము సమాధానము సంతోషంతో మనము యుగయుగాలు యుగాలు ఉన్నటకు దేవుడు ఆ పర్లోక రాజ్యము మన కొరకు దేవుడు ఏర్పరిచిడు అందుకంటాడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను నష్టపరుచుకుంటే లాభమేంది ఓ మనుషుడా నువ్వు సర్వలోకమును సంపాదించుకొని నీ ఆత్మను నష్టపరుచుకుంటే నీకు లాభమేందంటాడు మనుము దేనికి ఏది కూడా మనం ఈ లోకంలోకి తీసుకొని రాలేదు ఏమి కూడా తీసుకోపోం కానీ దేవుడు మనకు పరలోకంలో ఉండుటకు దేవుడు మనకు గొప్ప యోగ్యత దేవుడు మనకు ఇచ్చిండు రక్షణ ఇచ్చిండు అది మనము పొందుకోవాలి ఇంకా అంటు రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినంత అమ్మి దానిని కొను పర్లకు రాజ్యం అంట మంచి ముత్యం అంట మంచి ముత్యమును కొన వెతుకు చిన్న వర్తకుని పోలి ఉన్నది ఒక మంచి ముత్యం కొనాల ఎందుకంటే ఇక్కడ మనం దాని గ్రంథంలో చూస్తున్నాము ఒక రాజ్యమును దేవుడు స్థాపించి ఉన్నాడు ఆ రాజ్యం ఎన్నటి కూడా లయం కాదు అది ఎన్నటి కూడా నాశనము దానికి రాదు అది యుగ యుగాలు ఉంటదని మనం దాని గ్రంథంలో చూస్తున్నాము ఇక్కడ కూడా మంచి ముత్యం కొరకు వెతుకుతున్నాడు పరలోక పర్లోక రాజ్యము ఒక ముత్యంతో దేవుడు పోలుస్తున్నాడు దాచబడిన ధనముతో పోలుస్తున్నాడు మరి ఆ ఒక నిత్య రాజ్యం కొరకు మనము ప్రయాస ఇక్కడ యోగం శువార్త మూడో అధ్యాయంలో ఏ హంస్ అర్థం మూడో అధ్యాయము మొదటి నుంచి యూధ్రాధికారి అయిన నికోదమ్మను పరిశేడు ఒకడు ఉండేను అతడు రాత్రి అందు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడ దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేర్చి సూచక క్రియలను ఎవరునూ చేయలేడని ఆయనతో చెప్పాను అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు రే దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇక్కడ నీకోదేము అనే పరిచేయుడు ఇక్కడ యూదుల అధికారి అయిన నీకోదేము ఆయన పరిస అనే ఒక పరిచయుడు నేను ఆయన రాత్రి అందు ఆయన ఎద్దకొచ్చి దేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలని ఆయన దగ్గర రేసు దగ్గరకు వస్తున్నాడు బోధకుడా నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు మేము ఎరుగుదము దేవుడు ఒకరికి తోడై ఉంటేనే కానీ ఇలాంటి గొప్ప ఆశ్చర్య కార్యాలు చూసుక క్రియలు మరి ఎవరు చేయలేరు కదా దేవుడు కానించి వచ్చిన వాళ్ళే చేస్తారని అంటున్నాడు అందుకు వేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే ఈయనకు పరలోకం వెళ్ళాలని ఆశ ఉందని దేవుడు ఏసు ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు అందుకు ఏసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని మితో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు ఒకడు కొత్తగా జన్మించితేనే కాని పర్లకు రాజ్యంలో పోలేడు అందుకు నీకో దేవము ముసలివాడైన మనుష్యుడు జన్మింపగలడు రెండవ తల్లి గర్భములందు ప్రవేశించి జన్మింపగలడా ఆయన అడుగగా అట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇక్కడ అంటున్నాడు మరి ను పరలోకం పోవాలంటే మరి నేను పరలోకం పోవాలంటే మరి ఎట్లా పోతాను ఏసు ప్రభు అంటాడు నువ్వు కొత్తగా జన్మిస్తేనే కానీ నువ్వు పర్లోక రాజ్యంను పోలేవు అంటాడు అయితే ఆయన అంటాడు ముసలి నేను ముసలివాడైన మనుషుడు మళ్ళీ ఎట్లా జన్మించగలడు రెండవ మారు తల్లి గర్భ ప్రవేశించి జన్మించగలడా అని అడుగుతాడు అందుకే అందుకేసు ప్రభు అంటాడు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ పర్లోకి రాజ్యంలో పోలేరు అని అంటాడు నీటి మూలంగా అంటే నీ పాపంలన్నీ ఒప్పుకొని ఏసుక్రీస్తు నామంన బాప్తి తీసుకుంటే నువ్వు పర్లోకి రాజ్యము వెళ్తావని యేసు ప్రభు అక్కడ నీటి మూలము ఆత్మ మూలంగా అంటే నువ్వు బాప్తిసం తీసుకున్నాక నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవాలా పరిశుద్ధాత్మతో నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటే అప్పుడు ఆ నిత్య రాజ్యంలోకి నువ్వు పోతావని ఇక్కడ నికోదేమతో దేవుడు మాట్లాడుతున్నాడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఆయనకు చెప్తున్నాడు మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు మరి నువ్వు నీ పాపాలన్నీ ఒప్పుకొని ఏసుక్రీస్తు నామం నన్ను వాప్యసం పొందాలా నువ్వు పరిశు వాపీసం పొందినాక నువ్వు పరిశుద్ధాత్మ నువ్వు ఆత్మ పరిశుద్ధాత్మ పొందుకుంటేనే నువ్వు దేవుని రాజ్యంలోకి పోతావని ఇక్కడ ఆయన నికోదయం అనే పరిశేడుకిదే ఆయనతో మాట్లాడుతున్నాడు కొంతమంది చాలా మంది నీటి మూలంగా జన్మిస్తారు కానీ ఆత్మ మూలంగా జన్మించలేకపోతుంటారు బాప్తి తీసుకుంటుండ్రు పరిశుద్ధాత్మ పొందలేకపోతున్నారు ఇక్కడ ఏసు ప్రభు అంటున్నాడు ఒకడు నీటి మూలంగా జన్మించాలంట మళ్ళీ ఆత్మ మూలంగా జన్మిస్తేనే మనం నువ్వు నిత్య రాజ్యంలో ఆ పర్లకు రాజ్యంలోకి నువ్వు ప్రవేశించగలడు అనని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు శరీర మూలంగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు గాలి తనకిష్టమైన చోటు విసురును నీవు దాని శబ్దము విందివే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి అలాగే ఉన్నాడా నేను ఇప్పుడు గాలి విస్తుంది కానీ గాలి గాలి వీస్తుంది చూస్తున్నాం కానీ అది మన కంటికి గాలి మన కంటికి కనపడదు అట్లనే ఆత్మ మూలంగా జన్మించి కూడా అలాగే ఉన్నాడు అని అంటాడు నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో గాలి అని ఎవరికి అది ఎక్కడికి పోతుందో ఎవరికి తెలియదు ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు అందుకు నికోదేమో ఈ సంగతులు ఎలాగు సాధ్యములని ఆయన అడుగగా వేసి ఇట్లనను నీవు ఇస్రాయేల్ నాకు బోధకుడవై ఉండి వీటిని ఎరగవా మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము చూసిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము మేము చూసిన వాటినే మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము చూసిన దానికే సాక్ష్యం ఇచ్చి మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇక్కడ అంటాడు భూ సంబంధమైన సంగతులు భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడలా నమ్ముదురు మరియు పరలోకం నుండి దిగి వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడెవడను లేడు ఇక్కడ అంటుండు గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు దాని శబ్దం మనం వింటాం కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు అలాగే దేవుని మూలంగా ఆత్మ మూలంగా నీటి మూలంగా మనం జన్మిస్తే మనం నిత్య రాజ్యంకు వెళ్తామని ఇక్కడ దేవుడు ఎస్ ప్రభు మాట్లాడుతున్నాడు పర్లోకముకు పరలోకం ఉండు మనిషి కుమారుడు తప్ప పరలోకముకు ఎక్కిపోయిన వారు ఎవరు లేరు దేవుడు మనకు నిత్య రాజ్యం వేయటానికి దేవుడు మనకు కాబట్టి మనము నీటి మూలంగాను ఆత్మ మూలం గాను మనం జన్మించాల ఆ నిత్య రాజ్యంలో మనము ఉండాల అయితే అప్పోస్ల కార్యము రెండే అధ్యాయములు వాళ్ళు ఆత్మ యోహంస వార్తలు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి మనము ఆరాధన ఆత్మతో దేవుణ్ణి మనము ఆరాధన అయితే సుప్రభు ఫరలోకానికి ఆరోహణమై వెళ్ళినప్పుడు శిష్యులకు చెప్తాడు పెంత కోస్తానే పండగప్పుడు వాళ్ళంతా ఒక రూమ్ ఉండి ప్రార్థన ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు నేను మీ వాగ్దానం చేయబడినా ఆ పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది అప్పుడు మీరు శక్తి పొందుతారు మీరు బూది హంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు అతని దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు ఆ పెంత కోస్తూ పండుగ రోజు వీళ్ళంతా దేవుని ఆరాధిస్తుంటే దేవుని అగ్ని నాలుకలు దిగి అందరిపైకి రాలగా వాళ్ళందరూ అన్య భాషలతో మాట్లాడిండ్రు దేవుని శక్తిని పొందుకుండ్రు ఏసుప్రభ అంటాడు మీరు పరిశుద్ధాత్మ పొందుకుని మీరు బయటికి వెళ్ళొద్దు ఎక్కడికి సేవకు మీరు ఎక్కడ ప్రార్థనకు మీరు వెళ్ళొద్దు అభిషేకం పరిశుద్ధాత్మ మీదకి వచ్చినాక శక్తి పొందికున్నాక మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త మీరు ప్రకటించు అంటాడు మీ రోగులను స్వస్థపరచండి పర్లోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటన చేయండి అని అంటాడు అక్కడ వాళ్ళు అలాగా వాళ్ళు దేవుని మేడగదిలో వాళ్ళు దేవుని ఆరాధిస్తుంటే అగ్ని నాలుకలు ఒక్కొక్కల పైన రాళ్ళే అందరూ అన్య భాషలతో మాట్లాడి దేవుని శక్తిని వాళ్ళు పొందుకున్నారు అయితే పేతురు కూడా ఒక్కరోజు సువార్త ఫస్ట్ పేతురు యశప్రభుతో ఉన్నప్పుడు నిన్ను ఎరుగనని అంటే ప్రేమే కానీ అప్పుడు పరిశుద్ధ ఆత్మ కాబట్టి ఆయన పాపం జయం పొందలేకపోయిండు దేవుని ఏసుప్రభులు అంటే ఇష్టమే కానీ కానీ అబద్ధము అబద్ధం ఆడతాడు నువ్వెవరు నాకు ఏసుప్రభుని అప్పగింపబడిన రాత్రి ఏసుప్రభుకి ఏమవుతుందో అని ఆయనని ఏం చేస్తారో చూడాలని హృదయంలో వేదన ఉన్నా ఆయన చాటుగా చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటారు నువ్వు ఏసు ప్రభుత్వ ఉన్నాడు కదా నువ్వు ఏసు ప్రభుతో ఉన్నవాడువు కదా అని అంటే నేను ఏసుప్రభు ఎవరో ఎరగను ఆ మనుషుడు ఎవరో నాకు తెలియదని ఒట్టు ఒట్టి పెట్టుకుంటా ఉంటాడు భయంతో మళ్ళీ ఆయననేమన్నా చేస్తారని కానీ పరిశుద్ధాత్మ పొంది పేతురు వాక్యం చెప్తే మూడు మందిని మూడు మంది ఒక్క రాత్రి ఒక్కరోజు ఒక్కసారి మీటింగ్లోనే ఆయన వాక్య పరిచర్ చేస్తుంటే మూడు వేల మంది రక్షింప పడ్డారు అందుకే ఏసుప్రభు అంటాడు ఒకడు నీటి మూలము ఆత్మ మూలము గాను కానీ దేవుని రాజ్యమును మీరు వెళ్ళరని దేశప్రభు యేసు ప్రభు అంటాడు మనం నీటితో మనం ఇక్కడ ఏప్రిల్ కు పత్రిక ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై రెండవ క్షణంలో ఇప్పుడైతే మీ సీఎను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపుల్యమునకును వేవేల కొలది దూతల ఎద్దుకును పరలోకమందు రాయబడి ఉన్న శిష్యుల సంఘం శ్రేష్ఠుల సంఘమునకును వారి మహోత్సమునకును అందరి న్యాయధిపతి అయిన దేవుని ఎద్దకును సంపూర్ణ స్థితి పొందిన నీతి ముందల ఆత్మల ఎద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన వేసునద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టమైన రక్త మీరు వచ్చి ఉన్నారు మనం ఎక్కడికి మనం ఎక్కడికి ఉంటాం దేవుని సియోను కొండ మీద మనం ఉంటామంటే సియోను ఏసు ప్రభు సీయోన్లో ఉంటాడు కాబట్టి సీయోను కొండకు సీయోను సీఎను కొండకును జీవం దేవుని పట్టణమునకును అనగా పరలోకపు ఎరుషులేముకును మనము ఏ పరలోకపు ఎరుషులేమునకును వేవేల పూలది దేవదూతుల ఎద్ధకును పరలోక రాయబడి ఉన్న శ్రేష్ఠుల సంఘము సంఘమునకును వారి మహోత్సమునకును అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని యుద్ధకును సంపూర్ణ స్థితి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకును కొత్త నిబంధనకు మత్యవర్తి అయిన ఏసునకు హేవీల హేవేలు కంటే మరి శ్రేష్ట శ్రేష్టమైన శ్రేష్టముగా పలుకు రక్త ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చిన్నారు ఇన్ని మనకు ఉంది కాబట్టి మనము మనము అనుదినము దేవుని ఆత్మతో మనము నింపబడాలా ఆయన శక్తి పొందుకోవాలా వేవేల దూతల ముందుకు మనము వెళ్తాము కాబట్టి వేవేల దూతలు వద్దకు మనము వెళ్తాము ఆయన పరిశుద్ధ పట్టణం మనం చూడాలంటే మనము అనుదినము ఆయన శక్తిని మనము పొందుకోవాలా ఇక్కడ మట్టే స్వార్థ ఇరవై రెండు అధ్యాయము అత్యసు వార్త ఇరవై అధ్యాయము మొదటి నుంచి ఏసు వారి కుతమిచ్చుచు తిరిగి వచ్చి తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పర్లోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రాళ్ళకపోయి కాక కాగా అతడు ఇదిగో నా విందును సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయ్యూ సిద్ధంగా ఉన్నది పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు వర్తకమునకును వెళ్ళిరి ఇక్కడ యేసు తన ఉపమాన రీతిగా చెప్తున్నాడు పర్లోక రాజ్యము తన కుమార్ని పెళ్లి విందుకు పిలిచిందంట పర్లోక రాజ్యం ఎట్లా ఒక రాజు తన కుమార్ని పెళ్లి విందుకి పిలిచిన పెండ్లి విందుకు పిలిచిన రాజును పోలి ఉంది ఆ పెండ్లి విందు చేసి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది ఆ పెండ్లి విందునకు పిలువబడిన వారిని రపించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానులకు పోయి కుమారుడు పెండ్లి విందు జరుగుతుంది అందరు ఒక రాజు అందరికీ వర్తమానం పంపుతున్నాడు యేసు ప్రభు అందరికీ వర్తమానం పంపుతున్నాడు మీరు ఆ పరలోక పట్టణంలో పెళ్లి విందుకు రమ్మని అందరికీ వా దేవుడు వర్తమానము పంపుతున్నాడు అయితే యశ్ ప్రభు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు అయితే వాళ్ళు ఏం చేస్తుండ్రంటే రావటం లేదు పంపినప్పుడు వారు రానోళ్లకు కాక అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను కొవ్విన పశువులను వదింపబడినవి అంతా సిద్ధముగా ఉన్నది పెళ్లి విందుకు రండి అని వారితో చెప్పుడు అని తన దాసులను పంపెను అందరికీ మంచి విందు సిద్ధపరిచి మంచిగా మాంసం రెడీ అయి మంచిగా భోజనానికి రండి అని పెళ్లి విందులో పాల్పొందని అందరినీ పిలువబడి అందరూ దేవుడు అందరినీ పిలిచిండు పిలిస్తే ఇక్కడ వాళ్ళు కూడా రానలేకపోయేది కాక ఒకడు ఒకడు పొలమునకును ఒకడు మరి ఒకడు వర్త మునకును వెళ్ళిది అందరిని పిలుచుకురమ్మని ఆయన పని వారిని అందరిని పంపిస్తున్నాడు ఆ ఒక రాజు తన కింద పనిచేసే వాళ్ళందరినీ అందరికీ విందు సిద్ధంగా ఉంది నా కుమారుడు పెళ్లి విందు జరుగు జరుగుతుంది అందరు రండి అని చెప్పి అందరికీ పిలుపుని ఇస్తున్నాడు అందరినీ పిలుస్తుంటే వాళ్ళు మాకు పని ఉంది మేము రామా అని చెప్పి ఒకరు పొలాటానికి వెళ్ళిపోతున్నారు ఒకరు వర్తకానికి వెళ్ళిపోతున్నారు ఎవరు పనులలో వాళ్ళు బిజీగా అయిపోతున్నారు అయితే ఇక్కడ అంటున్నాడు వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలం మునకును మరియు వెళ్ళిరి తక్కిన వారు తన దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి కాబట్టి రాజు కోపపడి తన తన దండ్లను పంపి నరహంతకులను సంహరించి ఆ పట్టణము తగలబెట్టించాను అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కనుక రాజమార్గంలోకి నీకు కనబడు వారిని పిలువుడని తన దోసులతో చెప్పాను ఇక్కడ ఇంకో పిలిచిన అందరినీ పిలుస్తున్నాడు కానీ కొంతమంది రావటం లేదు కొంతమంది అవమాన పరుస్తుండ్రు ఆయనను కొడుతున్నారు దాసులను పంపిస్తే వాళ్ళు కొట్టి అవమాన పరుస్తున్నారు నువ్వు పిలిస్తే మేము ఎందుకు రావాలన్నా చెప్పి ఒక రాజు పంపించిండు ఆయన దాసుల్ని ఆ దాసుల్ని కూడా కొట్టి అవమాన పరుస్తుండ్రు వాళ్ళు రాకుండా అవమాన పరుస్తుండ్రు అయితే ఇంకా అంటున్నాడు ఇంకా నువ్వు పోయి నీకు కనబడే వాళ్ళందరినీ పిలువు పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచి వారినేమి తమకు కనబడిన వారిని పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారిలో ఆ పెళ్లి నిండి ఉండేను అయితే ఇప్పుడు అంటున్నాడు అందరిని పిలుస్తున్నాడు కానీ పిలు వాళ్ళందరూ రావటం లేదు కానీ దాస్తులను పంపితే వాళ్ళని కూడా కొట్టి అవమాన పరుస్తుండ్రు అప్పుడు ఈ రాజు అంటున్నాడు నువ్వు రాజమార్గంలోకి పోయి దారిలోకి పోయి ఎవరు కనపడితే వాళ్ళే పెండ్లి విందుకి పిలుచుకురాపో అందరికి చెప్పు ఇక్కడ పెండ్లి విందు అవుతుంది మంచిగా వచ్చి భోజనం చేసి మంచి పెండ్లి విందులో పాల్పొందామని అందరిని పిలుచుకురామంటే వీళ్ళు పోయి మంచి వాళ్ళ షెడ్యోల్ని అందరికి చెప్పి అందరిని తీసుకొని వచ్చిండ్రు అయితే ఇక్కడ విందు అక్కడ మొత్తం నిండిపోయినంట పెండ్లి పెళ్లి శాల మొత్తము నిండిపోయానంట నిండిపోయింది రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకోనని ఒకడిని చూచి స్నేహితుడ పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చి తీవేనడగా వాడు మౌని అయి ఉండను రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలో త్రోసివేయడి అక్కడ ఏడును పండ్లు కొరుకుటి ఉండడని పరిచారకులతో చెప్పాను ఇప్పుడు అంటున్నాడు పెళ్లి వస్త్రము కావాలా అంటున్నాడు పెళ్లి ఆ పరలోక విందులో యేసు ప్రభు ఆ విందులో పోవాలంటే పెళ్లి వస్త్రము మంచి ఇప్పుడు మామూలుగా పెళ్లిళ్ళు చేసుకునే మంచిగా మంచి వస్త్రాలు ధరించుకున్న వాళ్ళే వెళ్తారు తింత్రి గొడ్లు వేసుకొని కాగితాలు ఏర్కునే వాళ్ళు పిచ్చి మంచి వస్త్రాలు లేని వాళ్ళు పెళ్లికి పోతే వాళ్ళు రాణిస్తారా ఆహ్వానిస్తారా అలాగే మనము ఆ పరలోక అక్కడ పెళ్లి వస్త్రం లేక ఒక ఆయన చూస్తున్నాడు స్నేహితుడా నువ్వు ఇక్కడికి ఎలా పెళ్లి వస్త్రం లేకుండా ఎట్లా వచ్చినావు ఇది పెళ్లి కదా ఇది విందు కదా మంచిగా డ్రెస్ వేసుకొని రావాలి కదా మరి నీ వస్త్రాలు ఏ మనలు కూడా ఏసుబు అడుగుతాడు నీ వస్త్రాలు పెండ్లి వస్త్రము ఏది అనండి రక్షణ వస్త్రము ఎక్కడని అడుగుతాడు అందుకంటాడు పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరు అని చెప్పాను ఇక్కడ అందరికీ దేవుడు ఆహ్వానము పంపుతున్నాడు ఈ పర్లోక రాజ్యము దేవుడు అందరికీ ఇచ్చిండు అయితే ఇక్కడ ఆయన మాట విని ఆయనకు ఆయన ఆయన మాట విని నీటి మూలంగా ఆత్మ మూలముగా జన్మించిన వారు ఆ పర్లోక రాజ్యంలో వెళ్తారు చేస్తారు మత్తేవార్త ఏడో అధ్యాయము పదమూడో అక్షణంలో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును దాని దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించి వారు అనేకులు జీవమునకు జీవమునకు పో ద్వారము ఇరుకును దాని దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొని వారు అయితే ఇరుకు ద్వారమున ప్రవేశించమంటున్నాడు నాశనంనకు పోడల్పుగా ఉందంట దాని దారి విశాలమునై ఉన్నది మనం ఏ దారిలో ప్రవేశించాలంటే ఇరుకు ద్వారంన మనము ప్రవేశించాలా ఇరుకు ద్వారం అంటే మన పాప మనం పాపములన్నీ ఒప్పుకొని దేవుణ్ణిలో జీవిస్తుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా మనము ముందుకు మనము సాగుతూ దేవుణ్ణిలో మనము ఉండాల ఇక్కడ అంటాడు కొరిందీలకు రాసిన కూడా అంటాడు పరిశుద్ధునికి పాపికి పొంది ఎక్కడ అంటాడు కాబట్టి మనము ఇరుకు ద్వారంనా ప్రవేశించాల నాశనం పో ద్వారము వెడల్పుగా ఉందంట దాని దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించి వారు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ద ఆ దారి సంకుచితమై ఉన్నది దాని కనుగొని వారు కొందరే కొంతమందే దాన్ని అనుక్కుంటారు ఇక్కడ విందు చేసి ఆ రాజు పిలుస్తున్నాడు ఎవరు పిలువబడిన వారు అందరినీ పిలుస్తున్నారు కానీ ఏర్పరచబడిన వారు కొందరే కాబట్టి ఆ కొందరి గుంపులో మనము అందరినీ దేవుడు పిలుస్తున్నాడు ఆ ఏర్పరచబడిన వారిలో మనం అందరము ఉందాము ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక ఆమె స్తోత్రం దేవ పరిశుద్ధుడ గొప్ప దేవ ఏసయ్య నీకే వందనాలు స్తోతులు స్తోత్రాలు నాయన పరలోకపు తండ్రి పరిశుద్ధుడా దేవ తండ్రి నీకే వందనాలు చిన్న మంద భయపడకుడి అంటున్నావు ప్రభావ పరలోక రాజ్యం ఇచ్చుటకు దేవుడికి ఇష్టమై ఉందన్నావు ప్రభానికే వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి కృపగల దేవ కృపగల దేవ మహిమ గల తండ్రి మహోన్నతుడా ఏసయా ప్రేమించినావు ప్రభ తండ్రి మమ్మల్ని ప్రేమించి మీరిచ్చిన రక్షణ కొరకే బంధనాల నాయన ప్రవ్వ చెప్పబడ్డ వాక్యం మీరు ఫలింపు చేయండి ప్రతి ఒక్కరిని కూడా ప్రభాన్ని రమ్మని పిలుస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ వైపు చూడాలని ఆయన పరిశుద్ధుడా ప్రభానికే వందనాలయ్యా ప్రభావ అయా నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించాలా ప్రభా నాయనా ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నాయన పాపంలో వదిలినైనా నీ తండ్రి బాప్తిసం పొందిన ఆయన నిత్య రాజ్యం మీరు మార్చమని ప్రార్థిస్తున్నారు తండ్రి పరిశుద్ధుడ దేవానికి వందనాలు చెల్లిస్తున్నా నాయన కృపగల తండ్రి మీరు చిన్న అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభావ స్థుతులు స్తోత్రాలు నాయన మీ ఇంతవరకు మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు నాయన ప్రభా మీరు అక్కడికి మమ్మల్ని ప్రభా ఇరుకు ద్వారంలో ప్ర ఇరుకు ద్వారంగా వెళ్ళమంటున్నావు ప్రభా నైనా మీరు అక్కడికి మా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు అక్కడికి సిద్ధపరచుకోండి నాయన ఇంకా నీ సేవ చేయాలా ప్రభా ఇంకా అనేక ఆత్మలకు స్వార్థ చెప్పాలా ప్రభా సహాయం చేసి నడిపించమని మా అందరిని కూడా ప్రభా మీరు బలపరచని మీరు అక్కడికి మమ్మల్ని కూడా స్థిరపరిచమని ప్రభా ఆశీర్వదించి దీవించిమని ఏసై ఆమో వాళ్ళందరినీ ఘనమైన హస్తానికి ఆపో చెప్పుకుంటూ ఏసయ్య పరిశుద్ధ నామో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ జీస థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్లా థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్లా నత నేను పెద్ద ప్రైజ్లాడు పెదా ప్రైజ్లాడు సిస్టర్స్ అండి బెద ఓకే సిస్టర్ యేసు ప్రభు కృపా సమాధానము పరిశుద్ధాత్మ నడిపి సకల పరిశుద్ధులకు ఏబిపిఎం గ్రూప్ కు సదాకాలం తోడైండి నడిపించిన గాక ఐ మీన్ అందరికి వందనాలు బ్రదర్ సిస్టర్స్